అలా కనిపించుకో పి వన్ పీ టూ తిప్పి అండి ఇప్పుడు ఈ పి వన్ నేను ఒక ప్రశ్న అడుగుతా ఈజ్ ఇట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ఫినామినా ఈజ్ ఎ ఫినామినా ఆబ్జెక్ట్ కదా ఎందుకంటే కదిలినప్పుడే కనపడుతుంది తిప్పితేనే కనపడుతుంది లేక కనపడుతుంది కాబట్టి పి వన్ పీ అక్కడ వస్తువులు ఉన్నాయి పదార్థములు ఉన్నాయనుకోడు వాటిని అవి చలనాత్మకము అవి కేవలము అపియరెన్సెస్ కనబడుతున్నాయి పీవన్ ఉందండి ఇక్కడ ఎక్కడుందండి పీవన్ చూపించండి పీవన్ ఎక్కడుంది కొద్ది ఇంట్లోనే చూపించండి పీవన్ను ఎక్కడుంది పీవన్న లేదు పీవన్ కనపడుతుంది కాబట్టి పీవన్న అస్థిసిద్ధం కాదు బాతి సిద్ధం ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ కాదు ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెన్షియల్ ఇట్ ఈజ్ అప్యారిషన్ ఆల్ ఆ అపారిషన్కి మీరు పి వన్ పెట్టిన పేరు పి వన్ అది పియాలు అయితే దాన్ని మీరు పి అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారా దాన్ని పి అని మీరు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అది పిఏం కాదు అది అది పి మీతో చెప్పిందా నేను పిన్ అది చెప్పిందా అయితే మీరే ఇంటర్ప్రెట్ చేస్తున్నారు మీలో ప్రతి ఇంటర్ప్రెట్ చేస్తున్నారు ప్రతివాడి మానసిక కల్పన కానీ అందరూ సమానంగా చేస్తున్నారు కాబట్టి అదేదో నియతము సత్యము అదో భ్రమం వల్ల ఇప్పుడు ఈ ఫి ఈ ఫినామినా ఉన్నాయి ఇక్కడ పీవన్ పీ టు త్రీ పీ త్రీ అనే ఫినామినా ఉన్నాయి ఇప్పుడు ఈ ఫినామినా ఏవైతే ఉన్నాయో ఈ ఈ దృశ్యములు దాని దృశ్యమే ఉంటాయి ఉన్నది ఏమిటి కొరివి కనపడ్డం ఏమిటి దృశ్యము పీవన్ పీ ఈ పీవన్ పీ టు అనే దృశ్యములు ఆ కొరివి యందు ఆ ప్రకాశములందు స్వతసిద్ధంగా అంతర్భాగంగా ఉన్నాయా సమాధానం ఏం చెప్పారు లేవు పోనీ మీకు పీవన్ పీటూ పిత్రిక కనపడుతున్నాయి కదా అవి బయట నుంచి ఎక్కడికైనా అక్కడికి వచ్చాయా రాలేదు పోనీ బయట నుంచి రాలేదు ఆ ప్రకాశంలోంచి బయటకు ఏమైనా వచ్చాయా రాలేదు తర్వాత నేను తిప్పడం మానేశాను ఇప్పుడు ఈ పీవన్ పీటూ పితి ఏమైపోయాయి దాంట్లోకి దూరు వెళ్ళిపోయాయా లేదు పోనీ దాంట్లోకి దూరు పెట్టుకోకుండా ఈ కిటికీల నుంచి బయటికి వెళ్ళిపోయాయా మరి ఏమిటి వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి అక్కడ ఉన్నది పివన్ బి టూ పి మూడు ఉన్నాయా ఒకే ఒక ప్రకాశము విడదీయ శక్తిము కాని ప్రకాశము ఒకే ఒక ప్రకాశము ఉన్నదా ఒకే ఒక ప్రకాశం ఉన్నది ఇప్పుడు ఒకే ఒక ప్రకాశం ఇప్పుడు ఒకే ఒక ప్రకాశం ఉన్నదా లేకపోతే పివన్ బి టూపీ ఒకే ఒక ప్రకాశం ఉన్నది మరి పీవన్ పీ టు పీ త్రీ కనబడుతున్నాయి ఇప్పుడు చెప్పండి ప్రకాశము పీవన్ పీ టు వీటిలో ఎగ్జిస్టెన్షియల్ ఏది లింగ్విస్టిక్ ఏది ప్రకాశము ఎగ్జిస్టెన్షియల్ పీవన్ పీ టు పీ త్రీ ఏమిటి లింగ్విస్టిక్ అంటే ఏమిటి నామరూప ఈ నామరూపాలు మిథ్యనా సత్యమా ఇవి మొత్తం జగత్ అంతా ఆ ప్రకాశం ఏమిటి ఆత్మదేవుడు ప్రకాశం ఆత్మదేవుడు తిరిగిదేమిటి మనస్సు కనపడేది ఏమిటి జగను అలా కాదండి జగత్తంటే కొన్ని నా ఇల్లు నా బ్యాంక్ అకౌంట్ నా భార్య అది కల్పితం అవ్వచ్చు పృథివీ ఆక ఆపహ అది అనుకున్నాను అన్నింటినీ బ్యాగ్లో బారాయణ తీసుకెళ్ళి మ్యాజిక్ చేసి వాడి బ్యాగ్ లాంటి కాబట్టి ఈ కనపడే జగత్తంతా కూడా అది ఆ ఆత్మజ్యోతి ఎందు వాస్తవంగా లేకున్నా ఉన్నట్లు కనబడుతుంది నిజానికి కనబడుతూ ఉంటే ఉందని మీరు అనుకున్నారు కనబడ్డదలా ఉందని అనుకోవడం అనే భ్రమకు ఉన్నారు కాబట్టి ఉంటే ఉందని మీరు అనుకుంటున్నారు అదే ఉన్నట్లు కనపడలేదు అది చెప్పలేదు నేను ఉన్నానరా అని అది చెప్పలేదు అది ఉందని మీరు అంటున్నారు సినిమా తెరమేదా ఆ బొమ్మలు మేము ఉన్నాయని బొమ్మలు చెప్పాయా తెర చెప్పిందా సినిమా ఓనర్ చెప్పాడా ఎవడు చెప్పాడండి వాళ్ళు ఎవరు చెప్పలేదు మీరు అనుకుంటున్నారు ఈ మనస్సు యొక్క కల్పం తప్ప మరేమీ కాదు కాబట్టి సకల నామరూపములు ఈ స్థితికి సంబంధించి సకల నామరూపములు ఏ జగత్ అంటే నామరూపాత్మకం జగత్ నామరూపాలు తప్పిస్తే మరి ఇంకేమీ లేదు కాబట్టి ఎంటైర్ జగత్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ మైండ్ ఇట్ ఈస్ నామరూప ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ అపారిషనల్ ఆ జగత్తుని దర్శించే ద్రష్ట యొక్క స్వరూపమైన ఆత్మచైతన్యం ఒక్కటియే యథార్థం తర్వాత చిత్తకాలాస్ మయకాలాశ్చే కల్పిత విశేషో న్యహేతుక ఇప్పుడు చూడండి ఈ వి వీటిని ఈ అలాతా చక్రంలో మీకు కనపడినటువంటి ఆ దృశ్యములు ఏవైతే ఉన్నాయో వీ ఇవి స్వతంత్రమైన సత్తా గలవి కావు వాటికి స్వతంత్ర ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు ఇవి జాతి సిద్ధములే కానీ అస్థిసిద్ధములు కావు అవి కేవలము ఆత్మజ్యోతి ఉండబట్టే కనపడుతున్నాయి మీకు ఆ జ్యోతి లేకపోతే అవి కనపడవు జ్యోతి ఉండబట్టే కనబడుతుంది ప్రాజెక్టర్ లైట్ లేకపోతే సినిమా ఏం కనబడుతుంది అలాగే ఆత్మ చైతన్యం లేకపోతే ఈ జగత్తు కూడా మీకు భాషించరు తర్వాత ఇప్పుడు మీరు జగత్ ఏదైతే అనుకుంటున్నారో అదేమిటి అనేక నామరూపముల సమాహారం అది జగత్ అంటే అనేక నామరూపాలు ఈ అనేక నామరూపాల్లో కొన్ని నామరూపాలు కేవలం వ్యక్తిగతమైనవి కొన్ని నామరూపాలు నియతములుగా భాషించేవి హైదరాబాదు అది ఒక నియతమైన నామరూపం ఈ హైదరాబాదులో నా ఇల్లు అది వీడి వీడి మన మానసిక కల్పన సో ఈ విధంగా నియతములు అని అనియతములు అయినటువంటి నామరూపములు అనేకములుగా ఉంటాయి ఈ నామరూపములన్నీ కలిస్తే జగత్ ఈ జగత్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు యొక్క చలనం వల్ల వచ్చింది మీకు మనస్సు చలనం లేదనుకోండి చాలా సార్లు అనుకున్నాం అనే మాట నిద్రలో మనస్సు యొక్క చలనం లేదు జగత్తు లేదు జగత్తు ఉందని జగత్తు చెప్పదు ఇదిగో నేను జగత్తుని అని జగత్తు చెప్పదు వీడు నిద్ర లేచి ఇది వీడు చెప్పాలి ఇప్పుడు అది కూడా ఎప్పుడు చెప్పాలి వీడు మనస్సు చలనం ఆరంభమయ్యాక చెప్పాలి తర్వాత జాగ్రత్త వ్యవస్థలో కూడా చాలాసార్లు అన్నాను మళ్ళీ అంటున్నాను మీరు మనస్సు కంప్లీట్గా నిశ్చలమైపోయినప్పుడు మీకు అసలు రేకింగ్ స్టేట్ ఉందని జాగ్రత్త అవస్థలైపోతుంది తర్వాత మనస్సు ఏ అంశంలో భ్రమిస్తూ ఉంటుందో ఆ అంశమే ఉన్నట్టు అనిపిస్తుంది మిగతా అంశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు సపోజ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇల్లు మర్చిపోతారు ఇల్లు మర్చిపోతే ఇల్లు లేనట్టు లెక్క ఇంటికి వచ్చేసారనుకోండి ఆఫీసు మర్చిపోతారు అది లేనట్టు లెక్క ధ్యానంలో మనస్సు నిశ్చిరమైపోయేది అనుకోండి లేదు ఇల్లు లేదు ఇది లేదు అది లేదు అన్నీ అన్నీ పోలేదు శాస్త్రీయాలు లౌకికాలు నియతములు అనియతములు అన్నీ కట్టకట్టుకుపోతాయి ఏ ఇప్పుడు ఈ పీవన్ పీ టూ టీ త్రీ టీసీస్ మరొకటి పెట్టి తిప్పారు అనుకోండి అవి మానేసి కొత్తవి తింపుతాయి అవేమో పోనీ ఇవి మార్చి అవి అక్కడ అమెరికాలో దీన్ని దీన్ని ఎందుకు పడుతున్నారో చూసిన వాళ్ళు ఈ మహాటలో అక్కడ మగ్గింపు అది ఎవడైనా ఒంటరిగా ఉన్నాడనుకోండి ఎవడైనా అటాక్ చేశారనుకోండి ఇలా తిప్పుతాడు తింటే సేవ అశ్వయస్ వస్తుంది ఎంత దూరంగా ఉన్నా ఎక్స్పో కనబడుతున్నాం అందుకోసం వాడుతున్నాను నేను దీన్ని వెతికిపోవటమే ఎక్కడో చూసాము చూసి ఇది ఉపయోగపడుతుంది మన పాఠానికి కానీ అనిపించి అలాత శాంతికి ఉపయోగపడుతున్నాం తీసుకోవటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ తర్వాత ఈ చలనం అనేది ఒకటి ఉన్నది ఈ చలనం వల్లనే మీకు జగత్తు కనపడతాం జగత్తు దృశ్యం అసత్యం కల్పితం ఆ చలనం మాటేమిటి ఆ చలనం ఉన్నకే మాయాశక్తి ఏంటి ఆ మా అంచేతనే ఆ మాయాశక్తికి ఆత్మచైతన్యానికి అభేదం ఆత్మచైతన్యం నందు అభిన్నంగా ఉంటుంది మాయాశక్తి ఏమంటే ఆత్మచైతన్యం కంటే అభిన్నంగా ఉంటుందంటే వాస్తవంగా ఉన్నది ఆత్మ చైతన్యం తప్ప మాయాశక్తి కూడా కల్పితమే అని తెలియట్లేదు అంజర్వే దానికి ఆ పేరు పెట్టారు యా మా సా ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నాం ఏమిటంటే ఆర్గ్యుమెంటు అదేమిటి మొత్తం జాగ్రత్త కూడా కల్పితమన్నా నువ్వు వెళ్ళానగలవు ఏవో కొన్ని అంశాలు కల్పించాలని మేము ఒప్పుకుంటాము మొత్తం జాగ్రత్త వ్యవస్థ మనం ఇంతకుముందు ఆర్గ్యుమెంట్ అలాంటి ఆర్గ్యుమెంట్ మరొక ఆర్గ్యుమెంట్ వస్తున్నాం మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఒక ఉంటుందని మీరు ఊహించ ఊహించి ఆర్గ్యుమెంట్ ఒకటి వస్తాం నేను మీకు మనం చేశాను మీరు ఊహ కూడా చేయని ఆర్గ్యుమెంట్లు కొన్ని వర్క్ వస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ అది కొంచెం కాన్షియస్గా దాన్ని వర్కౌట్ చేయాల్సింది అంటే మీరు కాన్షియస్గా ఉండడం కానీ నేను ఇంకా కాన్షియస్గా ఉండాలి చూద్దాం చిత్త కాలా కల్పితోో నార్యహేతుక ఈ శ్లోకం కూడా చేశస్గా చేయాల్సి ఉంటుంది అయినా అవసరం అవతారం స్వప్నవత్పరికల్పిత ఆశంక్య ఇంతవరకు చెప్పిన సిద్ధాంతం ఏమిటి సర్వం చిత్త పరికల్పితం సర్వము మనస్సు యొక్క కల్పన మాత్రమే దీంట్లో వాస్తవం ఏమీ లేదు సర్వం చిత్త పరికల్పితం ఏమండి ఇంకో దృష్టాంతం చెప్పమంటారా మీకు ఈ సర్వం చిత్త పరికల్పితం ఉన్నదానికి శాస్త్రీయమైన పరికల్పన కూడా ఉంది ఇప్పుడు అంతరిక్షంలో లూమినస్ బాడీస్ నాన్ లూమినస్ బాడీస్ ఏమండి ఈ నాన్ లూమినస్ బాడీస్ కూడా ఆ లూమినస్ బాడీస్ నుంచి వచ్చే కాంతి వల్ల ప్రకాశిస్తాయి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు ప్రకాశించని గోడ స్వయం ప్రకాశం కానీ ఒక గోడ భూమి కూడా స్వయం ప్రకాశం కాదు సూర్యుడు ఉన్నాడు స్వయం ప్రకాశమైన మండలం ఏమండి ఇప్పుడు కానీ మనకి ఎలా కనపడుతుంది అన్నీ ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది దట్ ఈజ్ వన్ థింగ్ ఇప్పుడు ఈ ఈ చంద్రుడు అనే గోళము భూమి అనే గోళము మరో గోళము మరో గోళము వీటిల్లో పరస్పర భేదం ఏముందండి మానసు మనస్సు చేత పరికల్పించబడిన భేదం తప్పిస్తే వాటిల్లో భేదం ఏముందండి భూమికి చంద్రుడికి ఏమిటండి భేదం స్పేస్లో ఉన్నాయి స్పేస్లో ఏదో ఆర్బిట్లో తిరుగుతున్నాయి రెండు కూడా స్వయం ప్రకాశాలు కావు వాట్ ఈస్ ది డిఫరెన్స్ సమ్ డిఫరెన్స్ వీ క్రియేట్ మానవుని యొక్క మస్తిష్కం క్రియేట్ చేస్తున్న డిఫరెన్స్ తర్వాత అదొక దృష్టం ఇంకొక విషయం చెప్తాను సూర్యుడు ఉన్నాడు వాటి సూర్యుడికి నక్షత్రం సూర్యుడు ఈజ్ ఏ మీడియం సైజుడ్ స్టార్ సూర్యుడికి మరో నక్షత్రానికి తేడా ఏమిటండి ఏమిటండి తేడా అంటే దూర దూరంలో తేడా ఏముంటుందండి వస్తుతత్వంలో తేడా ఏముంటుంది ఇప్పుడు ఇది చెక్క ఇదేమిటిది ఇది చె దూరం ఉంది కదా అని మారిపోతుందా వస్తుతత్వంలో సూర్య గోళానికి ఇంకో నక్షత్రానికి ప్రాక్సీమ ఇంకో నక్షత్రం ఉంది మనకి సూర్యుడు తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం అదే అంచనా నా పేరు పెట్టాడు ద్రాసీమ ఈ రెండు నక్షత్రాలకి తేడా ఏమిటండి ఇది మండే స్వయం ప్రకాశమైన గోళము అది మండే స్వయం ప్రకాశమైన గోళము అయితే భూమికి సంబంధించినంత మతికి భూమి మీద మనం ఉన్నాం కనుక సూర్యుడికి ఒక ప్రత్యేకత వచ్చింది అంచేత సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అనే సంగతిని విస్మరించినట్టుగా మనం బిహేవ్ చేస్తాం నిజానికి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే లైక్ ఎనీ అదర్ స్టార్ ఏమంటే తర్వాత నక్షత్రాలు నక్కల నుంచి పక్కన పెట్టండి నక్షత్రాలు ఉన్నాయి ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి డిఫరెన్స్ ఏమిటండి సైజ్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కాక వాట్ ఈస్ ది డిఫరెన్స్ వెర్ ఇస్ నో డిఫరెన్స్ తర్వాత ఆ నక్షత్రాలు మీరు ఎలా చూస్తే ఇది మేక ఇది ధనస్సు ఇది కన్యా వాట్ ఆర్ ఆల్ వాట్ ఈస్ ఆల్వీస్ ఇస్ ఇట్ నాట్ శాస్త్రీయ కల్పన అంటే ఈ విధంగా నియత కల్పన శాస్త్రీయ కల్పన సో తర్వాత శాస్త్రీయంలోనే అనియత కల్పుతూ ఉంటాయి ఇప్పుడు ఈ నక్షత్రం ఇది ఈ రాశి ఏదో ఏదో బృహస్పతి ఇదేమో చంద్ర చంద్రుడికి ఈ బృహస్పతికి చంద్రుడికి వైరం బట్ ఈస్ దిస్ ఇది మీరు వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉండదు ఇక్కడ బృహస్పతికి చంద్రుడికి ఏదో పక్క పక్కన ఏదో బొమ్మలు అగ్గిపోతాయి బికాజ్ ఇద్దరికి శత్రుత్వం ఇది అది అని మనం అంటాం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలోకి వెళ్తే వాడుకుండి రాసులు వాడుకుంటే గ్రహాలు వాడుకుంటాయి కానీ ఈ వైరం ఉండదు ఆ రెండు కలుసుకుంటే కూడా పర్వాలేదు అక్కడ అక్కడ ఇంకోటేదో ఉంటుంది కాబట్టి ఈ రకంగా శాస్త్రీయంలోనే మళ్ళీ అనియతం అది బృహస్పతికి చంద్రుడికి వైరం అన్నది అనియతం శాస్త్రీయ అనియతం ఈ రకంగా శాస్త్రీయ నియతం శాస్త్రీయ అనియతం లౌకిక నియతం లౌకిక అనియతం మొత్తం సర్వం జగత్తు కూడా కల్పితమే స్వప్నము వంటిది అని చెప్పాం స్వప్న చిత్త పరికల్పితం ఇగో ఇది ఇది ఎంత పుడుకు వెడతది ఇలా విభూతిలో పెడతాం మేము ఎంత వెడల్పు ఉంటుందో వారు ఉంటుంది ఈ అరడుగు లోపల ఉంది మొత్తం ఇదంతా కూడా ఈ జగత్తు కూడా తండ్రి కొడుకు పెళ్ళం పిల్లలు భార్యను వంశం గోత్రం నామం డబ్బు దశకం ఇహలోకం పరలోకం డైవర్సు మ్యారేజ్ అన్నీ ఇగ ఈ అర అడుగులో ఉన్నాయి అన్నీ బయట భ్రమ కూడా ఇక్కడే ఉంది స్వప్నవత్ చిత్త పరికర్ ఏమిటి పాఠం ఎలా ఉందని నేను ముందే మనవి చేశాను ఇప్పుడు ఇలా ఉండడమే కాదు రాబోయే ఇంకో నాలుగు మాసాలు ఇలాగే ఉంటుంది మాట దీన్ని ఆశండి దీని మీద ఒక శంక అది ఎలా కుదురుకుతుందండి ఎందుకండి మరి జబర్దస్తిగా అడిగిపడేవాళ్ళు ఎడు కాబట్టి ఇష్టం అని చెప్పుకుంటూ పోతున్నారు ఎలా కుదురుతుంది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఎలాగైతే సదస్వత్ విభాగ అనే విభాగం అలాంటి విభాగం ఇంకొకటి సదస్వద్ విభాగా అది పదార్థం బేసిస్ మీద విభాగం మనం ఒక ఆర్గ్యుమెంట్ చూసి కొట్టి పారాం ఇప్పుడు టైం బేసిస్ మీద ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి చేస్తున్నాం ఇప్పుడు ఏకకాలము ద్వయకాలము అని రెండు పెడుతున్నాం ఒకే టైం స్పాన్లో కనబడితే అది మిథ్యని మేము ఒప్పుకుంటాం కానీ టూ డిఫరెంట్ టైం స్పాన్స్లో కనపడితే హౌ కెన్ దట్ బి మిథ్య అని ఆర్గ్యుమెంట్ వస్తాయి ప్రతి ఆర్గ్యుమెంట్ భాష్యకారులు డెవలప్ చేస్తారు శుద్ధము అది ఆ శ్లోకం వచ్చే స్థూలంగా మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కల్పితములు ఉంటాయి కల్పిత సర్పము కల్పిత సర్పము కల్పనాకాలంలో కనబడింది ఉంది అనకూడదు కనబడిందన్న కల్పనాకాలంలో కనబడింది కల్పనా కాలం నుంచి బయటకు వచ్చేస్తే అంటే కల్పన నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా సర్పం కనపడుతుందా కల కాబట్టి కల్పిత సత్యం కేవలము కల్పనా కాలము నుండి మాత్రమే గలదు కానీ ఇప్పుడు జాగ్రత్ భావాలు ఏవై భావము పదార్థం జాగ్రత్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ద్వయకాలము కలిగి ఉన్నాయి అంటే అలాగ ద్వయకాలం అంటే ఏమిటి ఇప్పుడు ఈ త్రాడు ఈ వస్తువు నేను చూస్తున్నాను ఈ టేబుల్ నేను చూస్తున్నాను ఇప్పుడు చూస్తున్నాను ఈ టేబుల్ ఇప్పుడే చూస్తున్నానా నిన్న కూడా చూశానా నిన్న కూడా చూశాను నిన్న చూశాననే ప్రత్యభిజ్ఞ అంటే గుర్తు చేసే రికలక్షణం నిన్న చూశాననే ప్రత్యభిజ్ఞ ఇప్పుడుంది కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ నేను ఎన్ని కాలాల్లో చూస్తున్నాను రెండు కాలాల్లో చూస్తున్నాను ఏమిటా రెండు కాలాలు ఇప్పుడు కాలంలో చూస్తున్నాను నిన్న కూడా చూశాము అని ప్రత్యభిజ్ఞత ద్వారా నిన్న కూడా చూశాను కాబట్టి ఈ టేబులు మిథ్య కాదు ఇది సత్యం వెరాజ్ సర్పమున్నది రజ్జు సర్పం మామూలు సర్పం కాదు రజ్జు సర్పం రజ్జు సర్పము ఆ మీకు సర్పమని మీరు భ్రమపడినప్పుడు ఆ కాలంలో మాత్రమే ఉంటుంది ఆ భ్రమకి ముందు లేదు ఆ భ్రమ తొలగిపోయిన తర్వాత లేదు కాబట్టి అది ఏకకాలంలో ఉంది ఏకకాలంలో ఉన్న రద్దు సర్పం కానీ ద్వయకాలము అంటే టూ ఎలిమెంట్స్ ఆఫ్ టైముని తమలో కలిగి ఉండే జాగ్రత్త పదార్థములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీత్యన్నానికి వీలు లేదు అని ఆర్థిక చిత్తకాలాహియంతస్తు లయకాలాశ్చే బహిహి అలాగే ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను ఏదో ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకుంటుంటే ఏదో నేను విమానంలో వెళ్తుంటే ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి అయ్యా మీ మహా విద్వాంసులు మీకు ఏదో చేస్తానని ఆవిడ ఏదో పెద్ద సేవ చేసింది అని ఏదో కాబట్టి ఈ లోపల స్వామీజీ ఏంటో ఎవరో పరిగెత్తుకు వచ్చాడు నా మనోరథాలన్నీ కూడా బ్రేక్ పడిపోయాయి వాడు వచ్చి ఏదో మాట్లాడుతూ ఇప్పుడు నేను విమానంలో ఎయిర్ హోస్ట్ చేసేటప్పుడు నాకు పంచిపోయిన వాళ్ళు పెట్టింది ఇదంతా ఎక్కడుంది చిత్త వైదేవి లేదు బికాజ్ ఆ వచ్చిన వాడు ఉన్నాడే వాడు నాకు తెలుసున్నవాడే వాడు నిన్న కూడా వచ్చాడు ఇవాడు వచ్చాడు వాడు ద్వయకాల రెండు కాలాల్లో ఉన్నాడు అవునా ఇప్పుడు ఈ దీన్ని రివరీ అంటారు కృష్ణం అంటే పొగటి ఈ పొగటి ఏ కాలంలో ఉంటుంది ఏకకాలంలో ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు నాతోటి పనుండి వచ్చి ఏదో మాట్లాడుతున్న మనుషులు ఉన్నాడు ఆయన ద్వయకాల ఇది అంతః చిత్తంలో ఉన్నది ఏకకాలం బహి బయటి ద్వయకాలం రెండూ ఒకటే కట్ట వేసేసి అంత మిథ్య అంటే ఇది మిథ్య అది మిథ్య కాదు అర్థం కానీ సమాధానం చూద్దాము అది దీన్నే టీకాకారుడు బాగా చెప్తున్నాడు ఎలాగంటే కేవలం కల్పనా కాలంలో ఉండే భావాలు ఉన్నాయే పదార్థములు అవి మనస్సులోనే ఉంటాయి ఇప్పుడు సర్పం ఉందనుకోండి రజ్జు సర్పం కల్పనాకాలంలోనే ఉంటుంది మనస్సులోనే ఉంటుంది బయట ఉన్న బయట రజ్జు సర్పం ఉన్నది బయట ఉంటుందండి పాము మీరు భ్రమపడ్డ బయట ఉంటుంది మనస్సులోనే ఉంటుంది బయట ఉంటుందంటారు అద్వైపు అది వేరే సంగతి ఏమైంది కాబట్టి మనస్సులోనే ఉంటుంది కానీ లోకంలో ఉండేటువంటి వ్యవహార యోగ్యములైన పదార్థములు ఏవైతే ఉన్నాయో భార్య కొడుకు తేగులు ఇల్లు ఇవి ఇప్పుడు ఉన్నాయి పూర్వము ఉన్నాయి పూర్వ అపార అనే రెండు కాలాల్లో ఉంటాయి కేవల కల్పనా కాలంలో మాత్రమే ఉండే భావాలు మిథ్య పూర్వకాలం మందు అపర కాలం నందు కూడా ఉండి ద్వయకాలములైనటువంటి భావములు అవి బయట ఉంటాయి పైగా లోపల ఉండడం కాదు కేవలం కల్పనా కాలంలో ఉండేవి మనస్సులో అంతశ్చిత్తమునందు ఉంటాయి కాబట్టి ఇంత తేడా స్పష్టంగా కనపడుతుంటే అంతా కూడా మిథ్యే అంతా కల్పమే అని ఎలా చెప్తావు అది ఆర్క్యుమెంట్ బాగుందండి ఆర్క్యుమెంటు ఇంతకుముందు ద్రవ్య బేసిస్ మీద సతస్ విభాగ ఆర్గ్యుమెంట్ పెడితే ఇప్పుడు కాలా బేసిస్ మీద అంటే ఈ ఆర్క్యుమెంట్కి మూలం ఏమిటంటే ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞాను ప్రత్యభిజ్ఞ అంటే ఇంతకుముందు చూసిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని రికలెక్ట్ చేయటం వీళ్ళు నిద్రలేస్తారు నిద్ర లేవగానే ఎదురుకుండా కనపడుతుంది భార్య అంటాడు అది ప్రత్యభిజ్ఞ కదా ఆ ప్రత్యభిజ్ఞ వల్ల తెలియబడే పదార్థములన్నీ కూడా సత్యము అని వీళ్ళు ఆగుతుంది పైగా ఇంకొక దానికి తోడు ఏకకాల పదార్థ ఏకకాల భావములు ఉన్నాయే ఒకే కాలంలో కల్పన కాలంలో ఉండే భావంలో వ్యవహార యోగ్యాలు దా ఆ రజ్జు సర్పం అది ఉయపడి వీడు వీడు భయపడిపోవడమే కానీ అదేం కలవదు అదేం కాదు వ్యవహార యోగ్యాలు కావు కానీ ఈ ఈ ద్వయకాలముల భావములో వ్యవహార యోగ్యము ఆవిడ భార్యంగా ఆవిడ కాఫీ ఖర్చుతో వ్యవహార యోగ్యత కూడా ఉంటుంది ఏదో కొంత సపోర్ట్ని ఇదేదో ఇవన్నీ ఉంటాయి కొత్త సంసారానికి సంబంధించి నేను భార్య కాబట్టి కొనుగోలు ఉంటాయి ఏదో ఆధికబుడుతున్నా భార్య కాబట్టి శిష్యుడు శిష్యుడు మాత్రం వ్యవహార యోగ్యత ఉండొచ్చు కాబట్టి వాళ్ళ సందర్భాలు బట్టి వాళ్ళకుంటారు వ్యవహార యోగ్యత ఉంటుంది కాబట్టి దయకాలము వ్యవహార యోగ్యత కలిపి ఆ ప్రత్యవిజ్ఞాబలం చేత వాటికి ఒక సత్యత్వాన్ని కలిగిస్తాయి వేరే నిత్యా స్వరూపం మనకి తెలుస్తూనే ఉంటుంది అని ఆశంక నేను పూర్వపక్షాన్ని బలం చేసుకుంటున్నాను అంటే సిద్ధాంతం దగ్గరికి నేను రావట్లేదు వస్తాను వచ్చినప్పుడు వస్తాను అంటే కింద ఏమంటున్నారు చూడు ముందు ప్రథమ భాగం సిద్ధాంతం పూర్వపక్షం ఏముంది అక్కడ చిత్తకాలేహి ఏమి తస్తు ద్వజకాలాశ్చేప దానికి సిద్ధాంతం చెప్తున్నారు కల్పిత సర్వే అది సిద్ధాంతం అవన్నీ కల్పితం లేరయ్యా ఈ తెలివితేటలకు సలం ఇచ్చాము వచ్చిగా ఆలోచన చేశాము కానీ అవన్నీ కూడా అంటే ఏకకాలములు ద్వయకాలవులు వ్యవహార యోగ్యములు వ్యవహార యోగ్యం కానివి అంతః బహి అని కనిపితే మరి తేడా ఉందా లేదా విశేష తేడా ఉంది కదా ఏమిటి తేడా వన్ ఎలిమెంట్ ఆఫ్ టైం వాటికి ఉంటే టూ ఎలిమెంట్స్ ఆఫ్ టైం వీటికి ఉంది ఆ తేడా ఉంది కదా ఆ తేడా వాటిని సత్యం చేయడా చేయదు అన్యేతుక నా ఇది మిథ్యా ఇది సత్యము అనే తేడాని కల్పించే హేతు ఇది కాదు వివరిస్తారు నాన్యహేతుక విశేష అంటే కాలము యొక్క ఎలిమెంట్స్లో ఉండే తేడా అన్యహేతుక నా ఇది సత్యము అది మిథ్యా అనే భేదములు కల్పించ తగ్గంత హేతువు అది కాదు ఆయన వ్యాఖ్యానం చేస్తారు అయితే ఏమంటావు సర్వే మిథ్యైవ భవితం అర్హండి ఏమంటే తేడా ఉందండి తేడా లేదని మేము అంటలేదు తేడా ఉంది ఆ తేడా ఎటువంటి తేడా అంటే ఒకటి మిథ్యా రెండవది సత్యము అని చెప్పి తేడా కాదండి అలాంటి తేడా కాదు సినిమాకి వెళ్ళారు ఒకటి అద్భుతంగా యాక్ట్ చేశాడు ఇంకోటి యాక్షన్ సరిగ్గా చేయకుండా పాడు చేసి పెట్టాడు కాబట్టి తేడా ఉందా లేదా ఉంది కాబట్టి ఇది సత్యము అది మిథ్యా అని అంటారండి ఆ తేడా ఉన్నవాడు వాస్తవం బట్ స్టిల్ దే ఆర్ విత్ ఇన్ ది సేమ్ సేమ్ ఆర్బిట్ ఆఫ్ మిథ్యా స్మా చిత్తపరికల్పితై మనోరథాదిలక్షణ చిత్తపరిచే వైలక్షణ్యం బాహ్యానా అన్యోన్యపరిచే ఇదంతా కూడా అవతరికే అవత ఎందుకంటే ఈ ఆశంక ఎలా ఉందో చూస్తున్న వివరిస్తున్నారు ఇంత పరోపక్షమే ఇప్పుడు మనోరథం ఉన్నారు మనోరథం అంటే డే డ్రీమింగ్ వీడు ఏదో కల్పన చేసుకుంటూ ఉంటాడు మనస్సు డౌకు తీస్తూ మనోరథం ఆది శబ్దం చేత వీడు భ్రమపడ్డాడు అర్తిస్తూ ఈ మనోరథాది లక్షణ లక్షణము కలిగినటువంటి ఉన్నాయి చూసారా అవి కేవలము చిత్త పరికల్పితము చిత్తము చేతను కల్పించబడింది మనస్సు చేత కల్పించబడింది కరెక్టే కాబట్టి అవి చిత్త పరిచ్ఛేద్యము అంటే చిత్తము చేతనే వ్యాపించబడి ఉంటాయి వాటి యొక్క సారమేమిటి అంటే చిత్తము యొక్క మూమెంట్ తప్ప ఇంకేమీ లేదు వాటి సారం అవి కేవలం కల్పన అది అందరూ అంగీకరిస్తారు దానికోసం అర్థమైతే కానక్కర్లా అంగీకరిస్తాం అది బాగానే ఉంది కానీ బాహ్యానం ఈ చిత్తపరికల్పితములైన మనోరథము మొదలైన వాటికంటే బాహ్యమున నుండే ఇల్లు వాకిలి భార్య భర్త పిల్లలాడు కూడుకు కూతురు కూడా సత్యం వీటికి చాలా తేడా ఉంది అని పురోపక్షం చేస్తున్నారు వైలక్షణ్యం ఏమిటా వైలక్షణ్యం అంటే న్యోన్యపరిచ్ఛేద్యత్వం న్యోన్య పరిచ్ఛేద్యత్వంలో కొత్త మాట పెట్టారు భాష్యత ఏమిటంటే అన్యోన్య పరిచ్ఛేద్యత్వము ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రజ్జు సర్పం ఉంది రజ్జు చూసి సర్పాన్ని వీడు ఒక్కడే అనుకుంటున్నాడు వీడు తప్ప మరెవడూ సపోర్ట్ చేయట్లేదు అని అది కల్పన కానీ ఇది ఇది వాకిలి ఇది భార్య ఇది అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కల్పన ఎలా అవుతుంది అని అలాగే సమస్య చే ది జాగ్రత్త జాగ్రత్త అవస్థలో మనకు అనుభవానికి వచ్చే కొంత అధికమైనటువంటి వ్యాలిడిటీ ఉన్నది సత్యత్వం ఉన్నది అని ప్రతిపాదిస్తున్నారు ఈ అన్యోన్య పరిచ్ఛేదత్వం ఉంటే ఏదో నేను చెప్తాను చూడు ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నానని మీరు కంగారు పడద్దు ఎందుకంటే చాలా సూక్ష్మమైన విచారం జీవితానికి సంబంధించిన విచారం ఓపుకు ఉండాలి అంతేగాని ఆ శ్లోకం పూర్తి శ్లోకానికి వెళ్ళండి నేను ఏం కంగారు పడు పరీక్ష చేసి పిలిపేసుకునేది కాదు కదా కాబట్టి ఆ పూర్వపక్షాన్ని బాగా త్వరగా బలపెట్టి నిలబెట్టి తర్వాత దాన్ని కోలగొట్టారు రామ్లీల రామ్లీలా రావణాసు విగ్రహానికి వారం రోజులు పదిహేను రోజులు చేస్తారు దానికి అలంకారండి పైగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పైగా అలంకారం చేస్తారు ఆ తర్వాత నేను ఇప్పుడో పెట్టేసి అంతా బూడి నిమిషంలో బూడిచ్చేసి పడేస్తాను ఇక్కడ అలాగే వస్తుంది కాబట్టి కొంచెం అలంకారం చేసేప్పుడు బలంగా ఉంటుంది ఇప్పుడు ఈ మనోరథ రూపములు ఉన్నాయే మనోరథము మనోరథం అంటే ఎలా ఉంటుంది వీడి బ్రహ్మచారి దోటక బ్రహ్మచారి పెళ్లి కావాలంటే ఎవడు పిల్లలు ఇవ్వద్దు మీకు వేదం చదువుకున్న వాళ్ళకి ఒకప్పుడు పిల్లలు ఇచ్చి వాళ్ళు కాదు ఇండియా కూడా అలా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు వేదం వల్లించుకుంటే వాళ్ళు ఇస్తాడు ఈ మొత్తం చామల దాకా పిల్ల పిలిచు సో అలాగ కూర్చుంది బట్ నాకు ఎవడో ఒక ఆయన పిల్లనిచ్చారు ఆ పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయి చాలా బుద్ధి చాలా వస్తుందాయి చక్కగా కడప వైరో చేసి పెడుతుందని మీరు ఊహించుకుంటున్నాడు అది మనోరథం ఈ మనోరథం ఏదైతే ఉందో ఇది కేవలము మనస్సులోపలే ఉంటుంది వీడు అనుకుంటుందో సుందరి అయిన భార్య బయటే ఉండదు మనస్సులో మనస్సే అంతర్వర్తమాన ఏమన్నాయి కాబట్టి తర్వాత చిత్తపరిచ్ఛేద్యం కేవలము ఆ భార్య ఆ భార్య పఠిస్తే ఇట్ ఈస్ ఏ మూమెంట్ ఆఫ్ మైండ్ ఆ భార్య అందమైనది అది మూవ్మెంట్ ఆఫ్ మైండ్ అవి చక్కగా ఇల్లు వాటిని చక్కగా భోన వాళ్ళు కడుతుండ అది ఎవ్రీథింగ్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ మైండ్ నథింగ్ మోర్ దాన్ ఓకే బాగానే ఉంది కాబట్టి కల్పనాకాలందు మాత్రమే ఉంటాయి ఇంకా తర్వాత ఉండవు అవి ఏకకాలము ఓకే బాగానే ఉంది ఇప్పుడు మనస్సుకి బయట ఉన్నది ఎగ్ బహి కనపడుతోంది అనుభవానికి వస్తుంది అవి అన్యోన్య పరిచ్ఛేద్యములు అంటే ప్రత్యభిజ్ఞాగోచరము నిన్న ఏది చూశానో ఇవాళది చూస్తున్నానో అంటే ఈవేళ వస్తువులోకి నిన్నటి అనుభవం వ్యాపించింది ఏమండి ఇది నిన్న నేను చూసిందే అంటే ఈ వేళటి అనుభవం నిన్నటి అనుభవంలోకి వ్యాపించింది అన్యోన్యపరి చైత్యం అవునండి కాబట్టి నిన్న నిన్నటి నిన్నటి అనుభవము ఈ వేళటికి వ్యాపిస్తుంది అనుభవం నిన్నటిలోకి వ్యాపిస్తుంది ఈ విధంగా అన్యోన్యపరి చైత్యం తర్వాత నువ్వు నా భార్యమే నీతగా నీకు నీ నువ్వు నా భర్తమేనా ఆవిడ అంటుంది అన్యోన్య పరిచ్ఛైత్యం ఇద్దరు కలిసి అంటారు అక్కడ ఇంగ్లీష్లో అయితే ఆవిడతారు డూ అగ్రీ టు లివ్ విత్ దిస్ పర్సన్ ఫర్ ఎటర్నిటీ అని అడిగితే ఐ డూ అని ఆవిడ సమాధానం మళ్ళీ వీళ్ళు అడుగుతారు డూ అగ్రీ టు లివ్ విత్ దిస్ లేడీ ఫర్ ఎవర్ అంటే ఐ డూ అని వాడు సమాధానం అన్యోన్య పరిచ్ఛైత్యం అయింద వీడు ఒటరిగా కూర్చొని గోటకు బ్రహ్మచ్చారు ఊహించుకుంటున్నాడు అనుకోండి ఎక్కడ అన్యోన్య పరిచ్ఛయించం ఎక్కడ ఉంది ఆ సుందరు వచ్చి నేను మీ భార్యను అనేది ఎవరు ఉన్నారు ఎవరు లేదు వీళ్ళు వీళ్ళ నుంచే తప్ప కాబట్టి అన్యోన్య పరిచ్ఛం అన్యోన్య పరిచ్ఛత్వంలో అనేక అంశాలు ఉంటాయి కాలాంశం ఉంటుంది వస్తువు అంశం ఉంటుంది దేశాంశం ఉంటుంది నిన్న బజార్లో చూసింది ఇక్కడ ఈవేళ ఉంది అని దేశాంశం అవుతుంది అన్యోన్యం ఇక్కడ ఉన్నది నిన్న అక్కడ షాప్లో ఉంది ఇది నిన్న షాప్లో ఉన్నది వేళ ఇక్కడికి వచ్చింది అని అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అది ఇది అని అన్యోన్యపరి చేట్ అల్టిమేట్లీ ద్రౌడపాదాచార్యులు దానికి ద్వయ కాదా టైం బేసిస్గా అల్టిమేట్లీ చెప్తున్నాను మొత్తానికి ప్రత్యభిజ్ఞ మీద బేసిస్ అయి దీన్ని మాట్లాడుతున్నాడు ప్రత్యభిజ్ఞని పట్టుకుని ఒక పెద్ద సిద్ధాంతాన్నే నిలబెట్టారు దానికి ప్రత్యభిజ్ఞా సిద్ధాంతము అని పేరు అభినవగుప్తుడు అనే ఒక కశ్మీరీ శైవల్లో వస్తుంది ప్రత్యభిజ్ఞ దక్షిణామూర్తి స్తోత్రంలో అప్రత్యభిజ్ఞానం అంటే ఒక ఆయన ఈ అభినవగుప్తుడు ఏమో కొన్ని కావ్యాలు నాలుగు వ్యాకరణాలు ఇవేవి జరిగిన పండితులు ఉంటారు ఈ అష్టావధానాలు ఇవి కూడా ఉంటారు ఎందుకంటే పది రకాల సబ్జెక్ట్స్ నుంచి పది రకాల శ్లోకాలు వచ్చి ఉంటాయి ఆయన అడిగారు ఏమండి దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రత్యిజ్ఞ ఉందని అడిగారు చూడండి మీరు మీ వేషాలను నా దగ్గర వైఖరు మీ మీ టాపిక్ వేరు మా టాపిక్ వేరు మేము వేదాంతం మాకు జగన్ మిత్య నీ ప్రత్యజ్ఞ కూడా మిత్యలో భాగమే మీ నీ ప్రత్యవిజ్ఞా వేషాలను నా దగ్గర ఎందుకంటే శంకర కాదు శంకరా శంకరాచార్య ప్రత్యబిజ్ఞ అంటే అది మీ అభినవగుప్తుని యొక్క ప్రత్యబిజ్ఞా సిద్ధాంతం కాదది ఇట్ ఈస్ నాట్ దాట్ కూరికే ప్రత్యభిజ్ఞాని కనబడిన వెంటనే ఇది మాదే అని వాటా టాక్ ఇది శంకరుడు ప్రత్యభిజ్ఞాన సిద్ధాంతాన్ని చెప్పారా నో ఈ విజ్ఞాన శనమా అన్నాడు కదా వాళ్ళ తక్కువ కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఉంటే ఒక నుంచి ఇంకోటి మీకు కొంత డైవర్షన్ చెప్పాను కాబట్టి ప్రత్యభిజ్ఞ అంటే కాలాన్ని బట్టి స్వయం దేవదత్త అది ప్రత్యభిజ్ఞ వీడు ఈ దేవదత్తుడు వాడే అంటే నిన్న చూసిన నిన్న నిన్న సంవత్సరం క్రితం చూసినట్టు ఏవదొత్తినే వీడు సో దేవదొత్తా అది ప్రత్యేక ఆ ప్రత్యభిజ్ఞ బేసిస్ మీద ద్వయకాల ఈ మొత్తం ఆర్గ్యుమెంట్కి బేసిస్ ఏమిటో తెలుసు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే యారోలైక్ టైమ్ ఇస్తే బేసిస్ ఏమి బేసిస్ లేవు వాట్ కైండ్ ఆఫ్ బేసిస్ ఇటీస్ మీరు ఇంతకాలం వేదాంతం చదివారు ఈ బేసిస్ ఇది బోగస్ బేసిస్ అని తెలియట్లేదండి దెర్ ఈజ్ నో యాలైక్ టైం హేరోలైక్ టైం ఎక్కడుంది దర్ ఇస్ నో రియల్ హేరోలైక్ టైం కాబట్టి మీ ప్రత్యభిజ్ఞ ఏమైందే ఆల్రెడీ పొలాబ్స్ ఇంకా బిగిన్ కాకముందే పొలాబ్స్ అయిపోయింది బట్ స్టిల్ యు విల్ లుక్ టు ఇట్ సాయుక్త ఆశంక శంకరులు అంటున్నారు నీకు వచ్చిన ఈ ఆశంక అంటే పూర్వపక్షం అవుతాడు ఇది యుక్తియుక్తంగా లేదు బాగులేదు ఈ పూరపక్షం ఎందుకంటే అంతవరకు అవతారిక ఇప్పుడు శ్లోకం శ్లోకంలో ఏం చెప్పారు చిత్తకాలములు ద్వయకాలములు కూడా కల్పితుండే చిత్తకాలములని లోపల ఉన్నాయి అంతఃని అన్నవి ద్వయకాలములు బాహ్యములు ఉన్నాయి జాగ్రత్త వ్యవహార యోగ్యములని అన్నవి కూడా కల్పితుండే అదేవిధంగా అలా మాట్లాడతారు అడ్డదోలుగా మాట్లాడుతున్నారు నేను తేడాన్ని చూపించాను కదా ఇది చిత్తకాలమోది ద్వయకాలమోనే విశేషో నాంగ హేంగ నువ్వు తేడా వల్ల అదేమీ ఎస్టాబ్లిష్ కాదు అని శ్లోకం యొక్క స్థూలమైనటువంటి ప్రతిపాదన ఇప్పుడు శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకున్నా అంటే ఇప్పుడు చూడండి భాతి అస్థి రెండు పదాలు పేరు పట్టుకోవాలి భాతి అంటే అపియర్స్ అస్థి అంటే ఉంది కనబడుతోంది ఉంది కనబడుతోందికి సంస్కృతం ఏమిటి భాతి అస్థికి సంస్కృతం ఏమిటి ఉందికి సంస్కృతం అస్థి ఇప్పుడు సినిమా చూశారు సినిమా భాతియా కాదా భాతి అస్థియా కాదా కాదు అస్థి కాదు భాతి భాతి సిద్ధమే కానీ అస్థి సిద్ధం కాలేదు అంటే ఫిఫ్టీ నిలబడింది కానీ ఫిఫ్టీ నిలబడలేదు ఏమండి ఇక్కడ సినిమాలో ఈ కుర్చీలో కూర్చుని సినిమా చూస్తున్నా ఈ కుర్చీ నిన్న నల్లు ఈ నల్లులు కుడుతున్నాయి దీంతో బాధపడుతూ సినిమా చూస్తున్నా ఇప్పుడు ఈ కుర్చీ నల్లులు దీనికి పెట్టిన ఖర్చు ఈ ఈ తలపోటు ఇదంతా కూడా భాతీయా కాదా భాతి అస్థియా కాదా అస్థి అతి సిద్ధము అస్థి సిద్ధము ఆల్రెడీ వార్కులు వచ్చాయి దీనికి ఇది హల్ వచ్చింది ఇది కరెక్ట్ ఇది సత్యం అది ఫిఫ్టీ వార్క్ ఫిఫ్టీ వర్క్ వచ్చింది అది పెయిలు ఇది వీడి లెక్క అయితే వేదాంతం ఫిలాసఫీ అంత సరళంగా ఉన్నదా ఫిలాసఫీలో ఇంకొంచెం కాంప్లికేషన్ ఉంటుంది ఇక డ్రీమ్ ఉంది స్వప్నం ఉంది ఇప్పుడు స్వప్నానికి జాగ్రత్తగా దెబ్బలాట స్వప్నం ఉంది స్వప్నం ఏకకాలం ఏ కలహ అని సంస్కృతంలో పడుతుంది ఏ కళ ఏకలహాన్ని ఒంతెత్తు ఒంటిగాడు ఒంటది ఏకల విద్యాలయాలు విశ్వ యూనివర్సిటీ వాళ్ళు ఏకల విద్యాలయాలుడే అంటే సింగిల్ టీచర్ స్కూల్ టీచర్ అప్పటికి ఏకల విద్యాలయాలు పేరు చిన్న చిన్న బస్కీల్లో ఆ స్లమ్లో అక్కడ బట్టి బాగా నడుస్తాయి మంచి స్కూల్స్ నేనే ఒక్కడే ఉంటాడు ఇంకెమన్నా ఆయన సోషల్ టీచరు అన్ని టీచర్లు ఆయనే ఇంగ్లీషు మధ్యలో బెల్లు కూడా ఆయనే కొట్టుకుంటాడు వీళ్ళకి అన్నం పెట్టింది ఏమన్నా ఆయనే పెడతారు ఈ విద్యార్థులు ఒక్కటే గది ఇది ఏకల విద్యాలయాలు అనంట ఆ రకంగా ఏ కళ అనే మాట ఏకకాలా నుంచి ఇక్కడ ఏ కళహ ఇప్పుడు స్వప్నం ఉంది స్వప్నం ఏకాలము ఎందుకనే ఏకకాలము అండ్ వేకింగ్ స్టేట్ వచ్చింది వెకింగ్ స్టేట్ ద్వికాలము ద్వికాలముకి ఇంగ్లీషు డబుల్ డబుల్ సింగిల్ ఇది డబుల్ నువ్వు సింగిల్ని డబుల్ని పట్టుకుని రెండింటినీ పట్టుకుని ఒకటే అంతావేమిటి అది పూర్వపక్షం దీన్నే నేను ఇటు అటు తిప్పుతున్నాను ఇప్పుడు చూడండి సినిమా తర మీద భాత్వాత్వా అంటే ప్రకాశించి కనబడి నభవతి చూడండి బయట ఉన్నది ఏమిటి భాత్వాతి తర్వాత ఇప్పుడు యథార్థమని ఒకటి అంటున్నావు నువ్వు సత్యమని అంటున్నావు సత్యం అన్నది భాత్వాతియా భూత్వా భాతియా అది కనబడి ఉంటే సత్యం అంటావా ఉండి కనబడితే సత్యం అంటావా ఇప్పుడు కనబడి ఉండకపోతే గొడవలేదు నిత్యే ఉండి కనపడకపోతే దాని మీద చర్చే లేదు కనపడాలి కదండి ఎవరు పోతే మీరు వివాహం సేజ్ చేస్తారు దాని ఎగ్జిస్టెన్స్ తీసుకున్నావు ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ భా మీకు సత్యము అంటే నువ్వు చెప్పు యథార్థమో అంటున్నావు సత్యం ఎలా ఉంటుందో చెప్పు భూత్వా భాతియా భాత్వా భవతియా భా అంటే ప్రకాశించి ఉండును భూత్వాతి ఉండి ప్రకాశించు అంటే సత్ చిత్ భూత్వా భాతి అంటే సత్ చిత్ భాత్వాతి అంటే చిత్ సత్ ఇప్పుడు దీంట్లో మీకు నేను చెప్తున్నా నేను సూక్ష్మంగా సూక్ష్మగ్రహం లేని పెద్దలు కాబట్టి చెప్తున్నాను భూత్వాతి ఉండి ప్రకాశిస్తుంది ప్రకాశించడం అంటే కనబడుతుంది ఉండి కనబడుతుంది కనబడి ఉండడం కాదు ఉండి కనబడుతుంది అని చెప్తే వాళ్ళని నాస్తికులో ఉంటారు కనబడి ఉంటుంది అంటే వాళ్ళని ఆస్తికులో ఉంటారు మాట ఉన్నదా ఏమైనా వేదాంతం అంటే ఇది మీకు అర్థమైందా చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది ఎందుకంటే నాస్తికులు ఏమంటానంటే జగత్త సత్యం అంటే జగత్తు సత్యం జగత్తుని తెలుసుకునే జీవుడు అనేవాడు వాడు ఈ దేహము భిన్నంగా స్వతంత్రంగా వాడు ఉనికి లేదు పంచభూతముల యొక్క సమ్మేళనమైన జగత్త సత్యం జగత్తు కంటే అతీతంగా జీవుడనేవాడు ఒకడు ఉన్నాడనే నాస్తికులు ఒప్పుకుంటాడండి ఒప్పుకోరు జగత్తుకు అతీతంగా ఉంటూ జగత్తును తెలుసుకుంటూ ఈ జగత్తులోకి వచ్చి మళ్ళీ పుణ్యాన్ని చేసుకుని ఇంకో జగత్తులోకి పోసేవాడు జీవుడు ఒకడు కంటికి వాడు ఉన్నాడు అని వాడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు అలా జీవుడు అనేవాడు ఉన్నాడు అంటే వాడు ఏమంటాడు లేడంటాడు ఎందుకు లేడంటాడు ఎందుకంటే భోక్వా భాతి అవి ఉంటే ఏది కనపట్టలేదు కదా అంజాడు వేదంటాడు ఏమండి కానీ ఆస్తికులు ఏమంటారు ఈ కనపడేది ఉంది అనిపిస్తూ కనపడేది ఉందో లేదో చెప్పలేము కానీ దాన్ని తెలుసుకునే ద్రష్ట మాత్రమే సత్యము ఈ ద్రష్ట ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాడు ఇంకో దేహానికి పోతాడు స్వర్గానికి పోతాడు అని వీడంటాడు మీకు తేనా తెలిసిందండి కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకుండా ఆలోచించండి ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాము ఉన్నది కనబడుతుంది అంటే వాడు నాస్తికుడు కనబడ్డది ఉంటుంది అంటే ఆస్తికుడు ఇప్పుడు స్పిరిట్ అండ్ మ్యాటర్ ఉన్నాడు స్పిరిట్ అండ్ మ్యాటర్ స్పిరిట్ అంటే తెలివి తెలివి మ్యాటర్ అంటే పదార్థం ఇప్పుడు ఈ తెలివి పదార్థము ఉన్నప్పుడు ఉండుటా దేంట్లో పెడతారు మీరు తెలివిలో పెడతారా పదార్థంలో పెడతారా పదార్థంలో పెడతారు ఏమంటే ప్రకాశించుట దేంట్లో పెడతారు తెలివిలో పెడతారు ఇప్పుడు ఉన్న మెట్ మ్యాటరే సత్యము తెలివి యథార్థము కాదు తెలివి ఈజ్ ఎన్ ఎపీ ఫినమినన్ ఆఫ్ ది మ్యాటర్ ఇది గతితార్కికవాదం మార్క్స్ ఫిలాసఫీ కూడా ఇలాగే ఉంటుంది మ్యాటర్ ఈజ్ రియల్ తెలివి అన్నది ఇట్స్ ఎన్ ఎపి ఫినామినన్ ఆఫ్ ది మ్యాటర్ మ్యాటర్ యొక్క సమ్మేళనం వల్ల తెలివి పుడుతుంది చిత్తు సత్యం కాదు సత్యే సత్యం వాడు నాస్తికు కాదు చిత్తే సత్యము జీవుడు ఉంటాడు చిత్రూపుడుగా ఉంటాడు వాడు ఒక దేహాన్ని సంపాదించుకుంటాడు ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తాడు ఇది నశించిపోతుంది కానీ వాడు నశించడు పంచభౌతికి దేహం నశిస్తుంది కానీ చిత్రూపుడైన జీవుడు నశించడు ఇప్పుడు ఇంకో దాడకపోతాడు మరో దేహం వస్తుంది చితే సత్యము అది ఆస్తికవాదం ఓకే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నోట్ చేసుకోండి అంటే జస్ట్ నోట్ చేసుకోండి మైండ్ సత్వే సత్యము చిత్తు సత్యము కాదు చిత్తి సెక్యూషన్మైన ఆస్తికులు చిత్తు ప్రైమరీ సత్తి సెకండరీ చిత్తే సత్యము ఆస్తికులు ఓకే సత్తు చిత్తు రెండు వేర్వేరు ద్వైతులు సత్తు చిత్తు వేర్వేరుగా కనపడ్డా ఒకే తత్వము అద్వైతుడు ఇది ఇది వ్యవస్థ ఈ వ్యవస్థ మీద బేస్ అయ్యి మనం మాట్లాడుకున్నాం తర్వాత ఇంకొకటి సత్తు చిత్తు రెండు సత్యములే మధ్వాచారి మధ్వాచారి అంటే అసలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏంటి దక్షిణామత్తులో అక్కడ ఇలా ఉంటుంది కానీ ఇలా ఉంటుండే ఇలా ఎక్కడ ఉంటున్నా ఇది ఇది అరాహత్ యాసిర్ అరాహత్ ఇలాంటి రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి రోజు వాళ్ళండి అది అలాంటి సో సత్తు చిత్తూ రెండు వేర్వేరు సత్యములు అంటే జగత్తు సత్ జగత్తు అలా అర్పిస్తుంది తెలుసుకుని జీవుడు చిత్తని కాబట్టి రెండు వేర్వేరు సత్యములు వాళ్ళు ద్వైతులు సత్తు మిథ్య చిత్తు మిథ్యా ఆస్తికి వాళ్ళు ఆత్మ చైతన్యం కూడా మిథ్య అంటాడు వాడు ఏ చైతన్యంలో సర్వం ప్రకాశిస్తుందో అది కూడా లేదంటాడు వాడు బౌద్ధులు సత్తు చిత్తు వేర్వేరు రెండు సత్యములు వాళ్ళు ద్వైతులు సత్యం చిత్ ఇస్ వన్ రియాలిటీ వాళ్ళు అద్వైతులు ఈ అరౌండ్ దిస్ దిస్ విష్రం ఈ ఆర్క్యుమెంట్స్ వస్తాయి